పశుతుల రూపగలని లేవ తండ్రి నీకే స్థుతుల స్తోత్రాలు బాబా ఇదిగో తండ్రి యోగ నీ సజీవులు ఉంచి ప్రభావ కాచి కాపాడి నీకే స్థులు స్తోత్రాలు ప్రాబా ఈ దినాన్ని ఎంతో మంచి చూడలేకపోయింది ప్రాబ కానీ మమ్మల్ని సజీవం వచ్చినందుకై నీకు స్థుతులు స్తోత్రాలు ప్రాబా ఇదిగో తండ్రి మేము అభిప్రాయం ఇదిగో తండ్రి మేము ఇక్కడ కూలీలో ఇదిగో తండ్రి అక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటారు నా ప్రభావ ఇది ఒక తండ్రి ఆన్లైన్ మీటింగ్ అంతటి మీరే తోడన ప్రభావ ఆది నుండి అంత వరకు మీరే తోడనున్న ప్రభావ ఇదిగో తండ్రి మీ నామను మయం పరుచుకున్న ఇదిగో తండ్రి మా చుట్టూ ఉన్న వాతావరణం మీరు స్వాధీనపరచుకోండి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు ప్రభావ నెట్టిని స్వాధీనపరచుకోండి ప్రభా అలాగే తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే సాయం దయచేయండి వాక్య ద్వారా మీరే మాట్లాడడం అని నజడే నేసుకు ఇస్తున్నాం పెట్టాం మీ తండ్రి విరిగిన మనసే నీకే ప్రియము ఏసు ఉన్నతమైన స్థలములయ వసియించు వాడా విరిగిన మనసు వసిం పారావా వసీ పారావా విదిగి నీకే ప్రియము ఏ సునాద విరిగి నదాని కోరకం విరుగనిచోని దృష్టిలో శూన్య విరిగిన దానిని కోరదు లోకం విరగనిచో నీ దృష్టిలు శూన్యం అలయాకోబును విరిచిన దేవా అలయాకోబును విరిచిన దేవా ఇస్రా ఏలుగా మలచుమునన్నీ ధరలో స్రాలుగా మలచుమునీధరలో ఈ ధరలో విధికి నమనసే నీకే ప్రియము ఏ విరుగని మేఘం కురువదు భువిలో పగులని నీలా ఫలముల నీయదు విరుగని మేఘం కురువదు భూమిలో పగులని నీలా ఫలముల నీయదు సిలువల మాకై విరిగిన దేవా సిలువల మాకై విరిగిన దేవా జీవాహారము జీవజలము నిీవాహారము జీవజలము నివేగా విరిగి మనసే నీకే ప్రియము ఏ సునాదా ఉన్నతమై స్థలములయందు వసిం చూడా విరిగి మనసు వసిం పారావాసీ పారావా విరిగిన మనసే నీకే ప్రియము అలలుయ్య థ్యాంక్ యూ అన్న ప్రైజ్ అన్న మన మధ్యలో ఉన్న దీపస్ ఇస్తారు మనకు దేవుని వాక్యం అందిస్తారు నాకు ప్రైజ్ లో అందరికి ప్రైజ్లో ఫార్టీ ఫైవ్ థర్డ్ వచ్చిన చదవాలి సార్ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను ఓకే అన్న ట్రై చేసుకుందాం వైషుధ్ర ప్రేమల కృపల తండ్రి దేవా ఇసయ నీకు లెక్కలేని వందనలు కృతజ్ఞతాస్త స్తోత హళడి రాజ వైషుద్ర వర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనలు ప్రభ వేలాదిలతో కూడిన మహోన్నతమైన గొప్ప నీకే స్తోతం నీకే వదరాలు తండ్రి దేవా ప్రభా మరి దినంత రాత్రి ప్రభా మీరు కాచి కాపాడినందుకు నీకు వదరాలు ప్రభ దేవమ్మల నందని ప్రభా మీ సజ్జల క నిలబెట్టిన ప్రభా నీకు వందనాలు ప్రభా దేవమ్మ ప్రతి బాధ వేదన దుఃఖంలో ప్రభా అన్నిటిలో ప్రభా మరి మీరే ప్రతి దాంట్లో భరించినారు ప్రభా దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు కొద్ది సార్ మీ వాయిస్ వినిపిస్తలే వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది అది సిస్టర్ వాయిస్ వినిపిస్తలేదన్నా కాల్ వచ్చింది హలో దీప సిస్టర్ దీపా సిస్టర్ మీ వాయిస్ వినిపిస్తలేదు సిస్టర్ జాయిన్ అయ్యేంత వరకు ప్రేయర్ లో ఉన్నాం బ్రదర్ దిలీప్ బ్రదర్ ఉన్నాడు కదా మన రైల్వే కాలేజ్ లో పనిచేస్తాడు వాళ్ళ ఫాదర్ చనిపోయింది కదా జ్ఞాపకార్థంగా ఆ కుటుంబానికి ఆదరణ అనుగ్రహించాల దేవుడని చిన్న చిన్నగా ప్రార్థన చేశాం ఆ సిస్టర్ జాయిన్ అయినంత వరకు సిస్టర్ కట్ అయిపోయింది మళ్ళా బ్రదర్ జాయిన్ సిస్టర్ కంటిన్యూ చేయండి అయితే ఇక్కడ పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాస్ దేవుడు అయినా నేనే అని అంటున్నానమాట దేవుడు అంటే ఆయన పేరు పెట్టి పిలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే ఎట్లా అంటే బైబిల్ ప్రకారంగా చూసుకుంటే బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు అంటే పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ అందరూ అంటే ఇక్కడ పిలిచిన పర్సన్స్ ఉన్నారు ఇప్పుడు దేవుడు ఈ ఏషియాన్ని పిలుచుకున్నాడు కాబట్టి ఏషియాతో దేవుడు మాట్లాడిన విధానం బట్టి చూసుకుంటే ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ పాయింట్ అనమాట మెయిన్ గా దేవుడు చెప్పే విధానం ఏంటిది ఆ ఏషియాతో మాట్లాడినప్పుడు దేవుడు ప్రతి ఒక్క దర్శనాల చేత మాట్లాడినప్పుడు అని బయలుపరిచి తెలియచేసినప్పుడు ఇక్కడ అంధకార స్థలములలో ఉంచబడిన నిధుల విషయంలో మాట్లాడుతున్నాడు అనమాట అంటే అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు ఎన్నో ఉన్నాయి కానీ ఆ రహస్య స్థలములలో మరుగు చేయబడి అవి ఆ అంధకార స్థలంలో డార్క్ అండ్ హిడెన్ ప్లేసెస్ నేను జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ లో చూసుకున్నప్పుడు ఎన్నో మీనింగ్స్ వచ్చినాయి కానీ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను ఎట్లా డార్క్ అండ్ హిడెన్ ప్లేసెస్ లో మనం ఎక్కువ నార్మల్ గా చూసుకుంటే స్టోర్ హౌజెస్ లో కానీ గోల్డ్ దాచిపెట్టడమే కానీ సిల్వర్స్ ని దాచిపెట్టడమే కానీ ఇంకా సీక్రెట్ ప్లేసెస్ లో మనము వస్తువులను అవి దాచిపెడుతుంటాము సప్లయింగ్ ఆఫ్ ఫుడ్ డ్రింకింగ్ ఇలాంటివి మనం దాచిపెడుతుంటాం కానీ ఇక్కడ దేవుడు ఆ ఏషియాతో మాట్లాడిన విధానము చూసుకుంటే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు అంటే చూడండి మొన్న అన్న కూడా సేవకు వెళ్ళినారు కదా కొన్ని కొన్ని ప్రాంతంలలో ప్లేసెస్ లో ఎంతో దూరం ప్లేసెస్లలోకి వెళ్తున్నారు వస్తున్నారు అంటే చూడండి దేవుని యొక్క సువార్త తెలియని ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా అంధకారంలో ఉన్న వాళ్ళే కాబట్టి అలాంటి వారికి సువాత ప్రకటించడానికి ఎవరైతే వెళ్ళినారో అలాంటి వారితో దేవుడు మాట్లాడతారు కాబట్టి అందుకే దేవుడు ఏషియా ప్రవక్తని చెప్పినారు నేను ఇక్కడ ద లార్డ్ అపాయింటెడ్ సైడస్ అని ఇక్కడ అంటే ద లార్డ్ అపాయింటెడ్ సైరస్ అన్నప్పుడు హిస్టరీలో మనం చూసుకుంటే ద పర్సన్స్ వచ్చేసి గ్రేట్ పర్సన్స్ అనమాట గ్రేట్ పర్సన్స్ అంటే మన బైబిల్ లిక్కలుగానే చూసుకుంటే మన వాక్యం ప్రకారంగానే వెళ్తే బైబిళ్లలో మనం చూసుకుంటున్నాము పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అంటే ఆ దేవుడు ఎంతో మంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు కదా మనకు తెలుసు ఆ పెద్ద ప్రవక్తలు ఎవరో చిన్న ప్రవక్తలు ఎవరో అవి మనకు తెలిసినాక వాళ్ళ చూస్తున్నాం అంటే వాళ్ళ వాగ్దనలు ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దనాలు వాళ్ళతో దేవుడు ఏమేమైతే మాట్లాడినడో అవన్నీ వాళ్ళు బైబుల్ ఎంటర్ చేసినారు కదా ప్రతి ఒక్కటి అంటే అవన్నీ దేవుడి నుంచి కలిగినాయి కాబట్టి దేవుడు వాళ్ళని ఏర్పరచుకొని అవన్నీ రహస్యాలు దేవుడు వాళ్ళకి తెలియజేసింది కాబట్టి ఈ బైబుల్ అనేది మనకుంది అంటే దేవుని యొక్క వాక్యాలు తెలుసుకోవడానికి దేవుణ్ణి ఆ అనుసరించి మనం నడుచుకోవాలి అనంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు అనమాట వాళ్ళని పేరు పెట్టి పిలుచుకుంటాడు దేవుడు వాళ్ళని చూసం చేసుకుంటాడు కాబట్టి అంటే చూడండి అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారికి రహస్య స్థలంలోకి పోతేనే ఆ కొండ ప్రాంతంలలో అడవి ప్రాంతంలలో ఇప్పుడు అన్నవాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళినారు కదా అలాంటి ప్లేసెస్ ఎంతో మంది ప్రజలు ఉన్నారు కానీ వాళ్ళకు దేవుడు అంటేనే తెలియదు వాళ్ళు ఎట్లాంటి రాహస స్థలంలో ఉండిపోయినారు వాళ్ళకు ఏమీ తెలియదు వాళ్ళు బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు వాళ్ళ హృదయంలో ఎంతో బాధ వేదన దుఃఖం చేత ఉన్నారు వాళ్ళని ఓదాచడానికి దేవుడు ఇలాంటి ప్రజలను ఏర్పరచుకుంటాడనమాట అంటే దేవుడు ఏర్పరచుకున్న ఒక చిన్న గుంపు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆయన పంపిస్తుంటాడనమాట అందుకే అంధకార స్థలములలో ఆ ఎంతో మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారికి దేవుని యొక్క సువాత అందించడానికి పంపించేవుడు ఇక రాహస స్థలంలో మరిగిన ఆ మరిగైన ధనము నీకు అంటే చూడండి కొన్ని ఆత్మలు దేవుడు అప్ప చెప్తా అని అంటున్నాడు మరుగైన ఎన్నో ఉంటాయి కదా మనము న్యాచురల్ గా చూసుకుంటే ఆ స్థలములలో చాలా మంది ఇప్పుడు నార్మల్ గా ఆ అందరూ రాహస స్థలములలో అంటే హిడెన్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయో అని కొంతమంది కనుక్కుంటుంటారు కదా ఆ కొన్ని ప్లేసెస్లలో ఆ ఇప్పుడు గోల్డ్ కావాలి అనంటే వాళ్ళు ఏం చేస్తారు గోల్డ్ కోసం వెతకడానికి వెళ్తారు కదా వెళ్ళి ఇంకా మట్టి దొవ్వడము దాంట్లో వెతకడము చూడడము అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి అంటే ఒక రహస్యాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారనమాట ఎవరైనా ఇప్పుడు గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఏం ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది సముద్రం దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా తవ్వుతారు అందులో కంచి కూడా దీస్తారు అట్లా అంటే రహస్య ప్లేసెస్లలో వాళ్ళు వెతుకుతూ ఉంటారనమాట అట్లనే ఇక్కడ కూడా మనము ఆత్మీయంగా చూసుకుంటే రాత్రి స్థలములలో మరుగైన దనము నీకు ఇచ్చేదని అని అంటున్నాడు చూడండి మరుగైన ప్లేసెస్లలో ఎంతో మంది ఉన్నారు అంటే దేవుని యొక్క సువార్త తెలియని ప్రజలు దేవుడు అంటే నాకు తెలియదు వాళ్ళు విగ్రహారాధన పూజించే వాళ్ళు ఆ దేవుని బిడలు కూడా అట్లనే ఉన్నారు కొంతమంది అంటే జీజస్ కోసం తెలిసి కూడా వాళ్ళు పూజించడం అంటే వాళ్ళ ఆచరించే పద్ధతుల విషయంలో అట్లా చూసుకుంటారు అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర స్థలంలో మరిగిన వాళ్ళ అంటే దేవుడు నీకు ఇచ్చేదని అంటే మరిగైన ధనము నీకు అని ఇక్కడ దేవుడు క్లారిటీగా చెప్తున్నారు అంటే మరిగిన ధనంలో అని నీకు మరి ఎప్పుడైతే దేవుడు అలాంటి ఆత్మలో అంటే నీకు ఆత్మ అప్ప చెప్తున్నాను కొన్ని ఆత్మలు నేను ఇస్తున్నా ఇప్పుడు చూడండి మోషన్ విషయంలోకి వెళ్తే దేవుడు మోషన్ చూజ్ చేసుకున్నాక ఆ బబ్లోనిక్ దేశంలో అంటే వాళ్ళు అక్కడి నుంచి విడుదల పొందడానికి వాళ్ళు ఎన్నో కష్టాలు పడినారు అక్కడ ఆ ప్లేసెస్లలో ఎప్పుడైతే ఆ బబ్లోన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధ వేదన దుఃఖం చేత ఉన్నారో వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తామా ఎప్పుడు బయటకు వస్తామా అనే అలాంటి వారిని దేవుడు మోషన్ని నిలబెట్టి నడిపించినాక ఆ జనం బయటికి వచ్చినాక వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వాళ్ళు విడుదల పొందినరు కొంతమంది అయినా వచ్చినారు ఇంకా కొంతమంది ఆ విధంగానే ఉండిపోయినారు అంటే చూడండి దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు సత్యం తెలియక వాళ్ళు ఇంకా రహస్యంగానే ఉండిపోయినారనమాట అంటే ఆ దేవుని ఆ కంప్లీట్ గా తెలుసుకోకుండా ఆ సగం సత్యం సగం అబద్ధంలోనే ఉండిపోయినారు కొంతమంది ఇంకా కొంతమందికి టోటల్ గా తెలియదు వాళ్ళ అలాంటి వారికి కూడా వెళ్ళి సువాత ప్రకటించడానికి దేవుడి ఇక్కడ ఇచ్చినమాట మనము చూసుకుంటే ఎట్లా అంటే డార్క్ అండ్ హిడెన్ ప్లేసెస్ లో నేను ఇక్కడ యోహన్ సువాతలో మనకు ఫస్ట్ చాప్టర్ లో ఉంటది కదా యోహన్ స్వాతలో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ అధ్యాయం నుంచి చూసుకుంటా చదువుకుంటా వెళ్తుంటే అక్కడ కూడా ఉంటే అనమాట ఎందుకనంటే యోహన్ స్వాత ఫస్ట్ చాప్టర్ లో వన్ నుంచి మనము లాస్ట్ వరకు చూసుకుంటే టెన్త్ వరకు మనం చదువుకుంటే ఆ మనుషుల విషయంలోనే కానీ ఆ దేవుడు యోహన్కి బయలుపరిచిన విధానాలను బట్టి చూసుకుంటే ఎన్నో దేవుడు యోహనకి బయలుపరిచినాడు కదా యోహను దేవుని యొక్క అంటే దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఆయన చూపించిన దర్శనాలు అవి కూడా దేవుడు కొన్ని హిడెన్ గానే పెట్టినాడు కొన్ని రహస్యాలు కూడా దేవుడు పెట్టినాడు కదా కొన్ని మరుగు చేసి దేవుడు అట్లా ఏషియాకు కూడా కొన్ని మరుగు చేసి మరి ఆ వ్యూహానికి కూడా కొన్ని మార్గ చేసి పెట్టింది అట్లా మనం చూసుకుంటే ఆ ఇక్కడ జీజస్ హిడెన్ యూ అంటే దేవుడు మనల్ని దాచిపెట్టినాడు ఆయన రెక్కల కింద అంటే ఎందుకు ఆయన మనల్ని హిడెన్ చేసిండు మనల్ని ఆయన ఎందుకు దాచిపెట్టినాడు అనంటే ఆయన సత్యాన్ని అనుసరించి వారిని మాత్రమే ఆయన రెక్కల కింద భద్రపరచుకుంటాడు ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న ఆ యొక్క చిన్న గుంపుకే కదా దేవుడు ప్రతి ఒక్కటి బయలుపరుస్తుంటాడు అయితే ఇక్కడ కూడా చూడండి మనము యోహన్ సువార్త ఒకటిలో ఐదవ వచనంలో చూసుకుంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుకున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను చూడండి దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ఇజ్రాయల ప్రజల ముందు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చీకటి దాన్ని గ్రహించకుండా అంటే వెలుగు దేవుని యొక్క వాక్యం వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళలో చీకటితనం ఉంది ఎవరైతే అక్కడ ప్రకటిస్తున్నారో సుమార్త ఆ యొక్క కొంతమంది సత్యాన్ని ప్రకటించకుండా ఆ వాళ్ళకు ఇష్టం వచ్చిన జ్ఞానం చేత వాళ్ళు బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు అంటే గుడ్డి వారు అయిపోయి అలాంటి వారు బోధన విని అటు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకు సత్యం చెప్పినా వినద అంటే వినలేదు ఇంకా ఆ వీళ్ళు చెప్పింది అబద్ధమే కదా అనేలాగా అయిపోయిందనమాట కానీ మనము వాళ్ళకు చెప్పాలా ఎందుకంటే దేవుని యొక్క సత్యము మన దగ్గర అందబడింది ఈ చూడండి ఆ ఎంతో మంది సువార్త ఒకప్పుడు మనం విన్న వాళ్ళము కానీ మన దగ్గరికి వచ్చేసరికి అన్న మనకు ఎన్నో దేవుని యొక్క మర్మాలు తెలియజేసిన అంటే అన్న ఎన్నో సత్యాలు మనకు చూపించున్నాడు అంటే దేవుడు అన్నకు బలపరచడం వల్ల అదే రీతిగా మనకు కూడా అన్న ద్వారా తెలియజేయబడింది అంటే మనకు దేవుని యొక్క సత్యం అందబడింది అనంటే మన ద్వారా దేవుని యొక్క ప్లాన్స్ అంటే దేవుని యొక్క ప్లాంట్స్ అన్ని మనం నెరవేర్చి వారిలాగా ఉండాలా అంటే ఎందుకంటే అంధకార స్థలంలో ఎంతో మంద దాగబడి ఉన్నారు కాబట్టి అలాంటి వారికి సువాత ప్రకటించాలంటే మనం సత్యాన్ని ప్రకటింపచ్చాలి వాళ్ళకి ఎందుకనంటే మనకు మాథ్యూ చాప్టర్ లో సిక్స్టీన్త్ వచ్చడంలో ఎయిటీన్ నైన్టీన్ లో మనం చూసుకుంటాం కదా ఎయిటీన్ నైన్టీన్ లో మనం చూసుకుంటాము ఆ దేవుడు మనకు తాళపు చాలు మరి భూమి మీద మీరు దేన్ని అది పరలోక ముందు మరి ఈ దేని విప్పుదుడో అది పర్లోక మందు విప్పబడను అతనితో చెప్పాను కదా అంటే చూడండి ఏదైతే మనము పర్లోక రాజ్యంలో కేసు తీసుకుని ఎప్పుడైతే మనం డోర్స్ ఓపెన్ చేస్తామో అది ఓపెన్ అవుతుంది కదా అంటే చూడండి ఈ భూమి మీద మరి దేని విప్పుదుడో అది పర్లోక మందు అంటే మీరు ఈ భూమి మీద విప్పబడాల్సింది ఆ గొప్ప జనంని ఆ దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపచేయాల అంటే వాళ్ళ ఆత్మలు తెరవబడాల వాళ్ళకు సత్యము అందించబడలా ఎప్పుడైతే వాళ్ళకు సత్యం అందింపబడుతుందో ఆ ఆత్మలు వాళ్ళప్పుడు సత్యాన్ని గ్రహించుకొని వస్తారు లేకపోతే అంతవరకు వాళ్ళు గుడ్డితనంలోనే ఉండిపోతారు అంటే వాళ్ళకు సరి అనే లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు నేను అడిగిన దేవునికి దేవా నువ్వు అంటున్నావు ప్రభా ఆ భూలోక మందు అది పరలోక మందు అని అంటున్నారు ఓకే ప్రభా అని అనుకున్నాను కానీ ఇక్కడ నేను అంత డెప్త్ గా ఆలోచించలేదు ఇక్కడ అంటే భూలోక దేనిని విప్పుదో అది పర్లోక మందు విప్పబడను అని అంటున్నారు ప్రభా మరి భూలోక రాజ్యంలో మేము దేన్ని విప్పాలా ప్రభా అని నేను దేవుని ఆయనలో అడిగినప్పుడు ఆ ప్రార్థన చేసిన దేవుణ్ణి అడిగినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఆ ఏంటంటే ఈ భూలోకంలో మనం విప్పబడాల్సింది అంటే వారి ఎంతమంది అయితే దాగబడి ఉన్నారో అలాంటి వారికి దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళకు ప్రకటింపచేస్తే వాళ్ళ హృదయాలు తెరవబడతాయి అని నాకు ఆ విధంగా అర్థమైందనమాట అంతవరకు నాకు అర్థం కాలేదు ఈ వాక్యము ఎన్నిసార్లు చదివినాను కానీ ఏ ఒక్క రోజు నాకు అట్లా అర్థం కాలే కానీ ఈ రోజును నేను దేవుని అడుగుతాను దీన్ని ఇంకెట్లా అర్థం చేసుకోలే ప్రభు చూడండి పర్లో రాజ్యంలో మనము ఆ దేవుని అడుగుతున్నాం పర్లో రాజ్యం అంటే పర్లుక మందు ఆ బంధింపబడింది అంటే మనము ఈ లోకంలో ఏదైతే బంధిస్తామో అది ఆల్మోస్ట్ దేవుని యొక్క కాళ్ళ కిందనే కానీ మనము అన్ని తెలుసుకోవాలా ఇంకా మనం కొన్ని డోర్స్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు దేవుడు ఈ విధంగా చూపించిందన్నమాట అంటే ఆయన ఇచ్చిన కీస్ ఆయన చాలా కీస్ మనకి ఇచ్చినడు పర్లుక ద్వారా ఎదుట నిల్వలేదు అన్నప్పుడు మనం అప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే ఆయన మనల్ని వాడుకుంటున్న దేవుడు మనము ఆయనకి అంటే ఆయనకి ఒబే అయ్యి ఆయన వాక్యానసారంగా నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఇలాంటి మనకు తెలియజేయబడుతున్నాడు ఒకవేళ నడుచుకోకపోయి ఉండే ఉంటే ఇలాంటి మర్మాలు మనకు తెలిసేటి కావు ఎందుకంటే దేవునికి తెలుసు ప్రతి హృదయ రహసలు దేవుడు కాబట్టి ఆయన చూపిస్తున్నమాట ఎందుకంటే హిడెన్ ప్లేసెస్ లో చాలా మంది ఉన్నారు అలాంటి వారికి దేవుని యొక్క సత్యం అందించబడాల ఎందుకంటే అంధకార స్థలంలో ఉన్న నిధులను మరి ఎన్నో ఉన్నాయి అది దేవునికి ఇస్తుంట అంటే దేవుడు ఒక్కొక్క ఆత్మ అపజెప్తా అని ఆ ఒక్క నిమిషము అయితే ఇక్కడ రాహస కలములో మరగిన ధనము నీకు ఇచ్చేదను కదా నా సేవకుడు అన్న యాకబు నిమిత్తము నేను ఏర్పరచుకునే ఇజ్రాయలేస్ నిత్య నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను నీవు నన్ను ఎరగకుండినప్పుడు నీవు చూడండి ఇక్కడ నాలుగోచారంలో మనం చూసుకుంటే నా సేవకుడు అన్న నిమిత్తము నేను ఏర్పరచుకుని నా ఇజ్రార్స్ చూడండి దేవుడు ఇజ్రాయలస్ ప్రజలని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడ అంటే గలిబిలిలో ఉన్నారు వాళ్ళంతా ఇది ఎప్పుడంటే దేవుడు ఆయనకి ఎప్పుడైతే యాకోబ్ దేవునితో యుద్ధం చేసి బ్లెస్సింగ్స్ పొందుకున్నప్పుడు ఆయన ఇజ్రాయలస్ గా మార్చినాడు కాబట్టి అట్లనే దేవుని యొక్క సత్యని ఆ బీడ భూమి భూమిలకు చెప్పినప్పుడు ఆ యొక్క సత్యాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వాళ్ళలో కొంతమంది బయటికి వస్తారు ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత చేత ఆయన ప్రేమ చేత వాళ్ళని బయటికి రప్పించుకుంటారు ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్క ఆత్మ ఆయనదే ఆయన పుట్టిస్తేనే ఈ లోకంలో అందరూ పుట్టినారు ఆయన పుట్టించంత ఎవరు పుట్టలేరు ఆయన నోటి నుంచే ప్రతి ఒక్కటి కలిగింది కాబట్టి అందుకే దేవుడు చూడండి ప్రవక్తలకు ఎన్నో బాధపరిచినాడు వ్యోహన్కి కూడా దేవుడు ఎన్నో చూపించినారు కదా ఎన్నో రహస్యాలు చూపించిన ఎందుకంటే ఆయన దేవుని కోసము ఆయన యొక్క వాక్యాలు రోజు అనేకులకు ప్రకటించడము అంటే ఇక్కడ మనము మత శ్రోతలు కూడా మనం తెలుసుకుంటాం కదా మరి ఆ మత శోతలు కూడా మనం తెలుసుకుంటము ఏంటనంటే ఆ ఆత్మ విషయంలో వారు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటే చూడండి మనం ఆత్మ విషయంలో ప్రతి దాంట్లో మనం తగ్గించుకొని నడుచుకొని ఉంటేనే దేవుడు ఇవన్నీ మనకు బయలుపరచుడు అంతవరకు మనము ఏది తెలుసుకోలేకపోతాము ఎందుకనంటే మనలో అంటే క్రీస్యస్ కొర దేవుని కోసం దేవుని కొరకే మనము సంతోషించి ఆనందించి అనేకులకు సత్యం ప్రకటింపచేయాలి కానీ ఇంకా ఏ విషయంలో మనం గర్వపడడానికి వీలేదు అని ఆ దేవుడు చెప్తున్నారు ఎందుకంటే ఆత్మ విషయంలో మన మన ఆత్మ ప్రతి విశేషంలో మనము తగ్గించుకొని జీవిస్తేనే అప్పుడే మన పల్లొక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క మనం తెలుసుకోగలుగుతాం ఆ మనం చేసినప్పుడు ఆ సహవాసం కూడా మన మధ్యలో దిగుతుందనమాట ఆ ఎందుకంటే దేవుని యొక్క ఇప్పుడు మనకు ఏషియా గ్రంథంలోనే ఆరో చూసుకుంటే దేవుడు సేరపులు కేరువులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఏషియతో దేవుడు అంతగానో మాట్లాడినప్పుడు మరి మనతో ఎందుకు మాట్లాడడు దేవుడు ప్రతి ఒక్క రహస్యాల కోసము ఈ మరుగైన ధనము విషయంలోనే కానీ ఆ ఎవ్రీథింగ్ దేవుడు మనకి ఎందుకు చూపించడు సో ఎవ్రీథింగ్ దేవుడు మనకు బయలుపరచడు ఎందుకు అనంటే మన ఆత్మ విషయం అయినది చూసినా మన దీనత్వం కలిగి ఉండాల అంటే దేవుని యొక్క గుణాలను ధరించుకొని ఉంటేనే ఆ యొక్క సత్యం మనం అనేకులకు ఆ ప్రకటింప చేయగలుగుతాము ఎందుకంటే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యం వాళ్ళకి ప్రకటింప ఇంకా రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు అంటే ఆయన మనకి ఇచ్చేది ఎట్లా ఒక్కొక్క ఆత్మని ఆయన అప్పజెప్తానంటున్నారు ప్రతి ఒక్క ఆత్మకి మనము ఆ సత్యాన్ని ఎందుకంటే ఆయనే ఫుడ్ మనకి ఇస్తున్నాడు కదా దేవుని యొక్క ఆహారం మనకు ఎవ్రీడే ప్రార్థన చేసుకుంటున్నాం దేవ ఈరోజు నూతన పరిశుద్ధాత్మ మాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తాము మరి ఆయన తాజా మా మాకు కురిపించు అని ప్రార్థించినప్పుడు ఆయన డెఫినెట్ గా ఆయన అందుకే ఆయన అంటున్నాడు ఆకలి కొరకేళ్ళని ఆ అంటే నీతి నీతి కొరకు ఆకలి దప్పే గల వారు పర్లో అంటే నీతి కొరకు ఆకలి దప్పిగల వారు వారు తృప్తి పరచబడగరు చూడు మనం దేవుని యొక్క వాక్యం విషయంలో ఆ వెతుకుతామో ఈ వాక్యంలో ఈ వాక్యం నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని అడుగుతామో అప్పుడు ఆయన డెఫినెట్ గా మన హృదయాలను తృప్తి పరుస్తుందనమాట నేను ఇవాళ మార్నింగ్ నేను దేవుని అడుగుతున్నా దేవాన్ని తువాత ప్రకటించా ఈ రోజు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాను నడిపించు ప్రభు నేను అడిగినప్పుడు ఆయన చూపించిన ఆ వాక్యాల చేతిని వచ్చిన ఎందుకంటే నేను దేవుని అడుగుతున్న ప్రతిసారి నేను ఎవ్రీడే మార్నింగ్ లేచి దేవుని యొక్క వాక్యాలు చదువుతుంటే ఆయన బలపరిచిన విధానము ఆల్మోస్ట్ ఈ వాక్యం దేవుడు అంతకుముందుకే బయలుపరిచినాడు కానీ మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసిందంటే ఆ మరి ఆ తిరిగి ఆయన నాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తుండే నేను గ్రహించుకోవాలా నేను వెళ్ళాలా కానీ ఇంకా నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అనంటే ఆయన తిరిగి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తు నేను వెళ్ళి దేవుని యొక్క చువాత ప్రకటించడానికే ప్రయత్నిస్తున్నాను వెళ్తున్నాను మా చుట్టుపక్కల ఉన్న అన్యుల కూడా నేను చువాత ప్రకటించడానికి వాళ్ళతో మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్స్ విషయంలోనే కానీ ఏ విషయంలోనే కానీ దేవుడు ఒక్కొక్క విషయంలో నాకు బయపరుస్తుంది ఎవరు నువ్వు సువాత మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సువాత ప్రకటించాలి ప్రాబ్ అన్నప్పుడు దేవుడు నాకు ఈ విధంగా చూపిస్తుంది అందుకే ప్రతి దశలో మనం దేవుడు అడిగినప్పుడు ఆయన మనకు చూపించడు ఇంకోటి ఏంటంటే ఏషియా ఫార్టీ త్రీలోనే మనకు ఫస్ట్ వచ్చిన ఉంటది అయితే యాకబు నేను సృజించిన వాడు ఏహోవా ఇజ్రాయేల్ నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు నేను పిలిచి ఉన్నాను నీవు నా సొంతువు చూడండి ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తుండడు భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటే ఏ విషయంలో మనము భయపడద్దు అంటే ఆ ఈ విషయంలో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనంటే ప్రతి దశలో కొన్ని కొన్ని విషయంలో ఎలా భయపడతా ఉంటాం వీళ్ళేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అని కానీ ఆయన ఎవరి విషయంలో భయపడకండి అంటుండదు ఎందుకంటే ఆయన బిడలమై ఉన్నాక మనం దేనికి భయపడాలా దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దుష్టుడు వచ్చి ఎన్ని విధాలుగా మనకు మోసం చేయాలని చూసినా దేవుడు వాటి నుంచి విడుదల ఇస్తాడనమాట ఎందుకంటే శత్రు బలం మీద ఆయన అధికారం ఇచ్చినారు కాబట్టి అందుకే ఇక్కడ ఆయన అంటుండు నా సొత్తు అని అంటుడు ప్రతి విషయంలో ఆయనే మనకు చూపిస్తుంది ఏంటంటే ఆ పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అని అంటున్నాడు సో ఇక్కడ కూడా అంతే దేవుడు అపాయింటెడ్ యుగ ద లార్డ్ అపాయింటెడ్ సైరస్ చూడండి ఆయన ఏర్పరచుకున్న వారు అంటే ఆయనకి ఎవరైతే లోబడి జీవిస్తారో అలాంటి వారిని ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి అనే అవుట్ చేసిన దేవుడు వాళ్ళని కాలింగ్ అవుట్ చేసింది కాబట్టి వాళ్ళు వచ్చినారు ఎందుకంటే ఆయనని మనకు ఎక్కడ అంటే ఇర్మియాలో కూడా మనకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఇరిమియాలో కూడా మనకు తెలుసు ఏంటంటే తల్లి గర్భంలో రూపింపక ఆయన ఏర్పచుకున్నాడు కదా అక్కడ మనం చూస్తాము ఇర్మి విషయంలో తల్లి గర్భంలో రూపింపక నేను నేను కొని ఉన్నాను కదా మరి ఆయన అందుకే నేను ఇవి రాసుకున్నాను ఎవరైతే బంధింపబడిన వాళ్ళైతే ఉన్నారో అంటే దేవుని యొక్క సత్యం తెలియని వారైతే ఉన్నారో వాళ్ళకు మనం చూత ప్రకటించాలా ఆయన మనకి ఇస్తానంటున్నాడు సో ఎన్నో ఆత్మలు ఆయన మన కంపల్ చెప్తా అన్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలా సో మనం ప్రిపరేషన్ అయ్యి ఉంటేనే అనేకులకు సత్యాన్ని ప్రకటింప చేయగలుగుతాం అపాయింట్మెంట్ చేసుకున్నాడు ఆయన పిల్లిచ్చినారు కాబట్టి మనం వెళ్ళాలా ఎందుకంటే ఆయన పుట్టించింది మనల్ని ఎందుకు మనల్ని ఎందుకు సృజించడం ఆయన అంటే ఎవరైతే రహస్యంలో ఉన్నారో అంధకార స్థలంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి తుర్వాత ప్రకటించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు కొంతమందిని అట్లా మనం చూసుకుంటాం కదా ఈ బైబిల్లో చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఇంకా దానికంటే ముందు యోగు అబ్రహాము అలా వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి చూసుకుంటూ వస్తాయి ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ దేవుడు ఏ విధంగా అయితే చూజ్ చేసుకుందో అట్లా దేవుడు మనను కూడా చూజ్ చేసుకుంది కాబట్టి మనం కూడా వెళ్ళాలా వాళ్ళకు చువాత ప్రకటింప చేయాలా అట్లా ప్రకటింప చేస్తేనే దేవుడు ఇంకా ఎక్కువ మర్మాలి మనకి బయలుపడతాడు తెలియజేసేదంట ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి బయలుపడేది ఆ ప్రవక్తలకు సేవకు ఆయన దాసులకే కదా మనకు ప్రకటన గ్రంథంలో కూడా ఆ ఆయన ప్రతి ఒక్క మర్మాలు క్లోజ్ చేయబడతాయి కాబట్టి అందుకే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచే మనము ప్రిపరేషన్ అయ్యి ఉండి అనేకులకు అప్పుడు ఆ యొక్క జనములు హృదయాలు తెరవబడతాయి అంతవరకు వాళ్ళు గుడ్డితనంలోనే ఉంటారు వాళ్ళు ఆ గుడ్డితనం నుంచి బయటికి రావాలనంటే ఆ దేవుడు ఏర్పరచుకున్న వారు పోతేనే వాళ్ళ హృదయాలు తెరవబడతాయి అనమాట మరి దేవుడికి చిన్న వాక్యాన్ని దీవించండి ప్రేజ్ చేస్తారు ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధి రఘు దేవ మా ప్రియ పరుల కుపుతండి నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నామైన గొప్ప దేవ అబ్రాహం విశాఖ యాకోబ్ల దేవాన ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారనైనా గొప్ప దేవన తండ్రి హెసయ మీకే మీరే ప్రభావ ప్రతి దశలో అడుగడుగున ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారనైనా దాన్ని బట్టి నీకు వాదాలు ఇస్తాయ్యా సైతన్ శక్తుల మీద దుష్ట శక్తుల మీద మాకు విజయం అనుగ్రించినందుకు నీకు వందాలిసయ్యా నీకే ఘనత్త మహిమ ప్రభావం అర్పించుకుంటున్నైనా గొప్ప దేవ నైనా ఇక మధ్య కనసంలోనైనా నేను స్థుతించలాగిన మీ వాక్యను ఓ ప్రభావ మీ దానితో మాకు అనుగ్రహించినందుకు వందాలిసయ్యా గొప్ప దేవ మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మమ్మల్ని బలపరిచినారనైనా మమ్మల్ని పేరు పెంచి పిలిచిన గొప్ప దేవుడు ప్రభా మీరు మా సొత్తన మీరు అన్నారు ప్రభా అవును ప్రభా మీ సొత్తులాగా మమ్మల్ని మార్చుకున్నారనైనా దాస్యం నుండి దత్తపోతులుగా స్వీకరించి మీ యొక్క సొంత కుమారులుగా మీరు మమ్మల్ని తయారు చేసుకున్నారనైనా దాన్ని బట్టి నీకు వందాలిస్తయ్యా మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించినారు కృపావరాల ఆత్మ ఫలాలు మాకు అనుగ్రించినైనా దాన్ని బట్టి నీకు వందాలిస్తే కృతజ్ఞతాస్లు అర్పించుకున్నారైనా గొప్పదేవా మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినారైనా అంధకార స్థలంలో ఉన్న పని నిధులను ప్రభ రాన్న ధనాన్ని ప్రభ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ఆత్మీయ జీతం ప్రభా ఏ రీతిగా విషయం మీరు మాకు చెప్తున్నారనైనా ఎంతోమంది ప్రభా చీకటి బంధకాలు ఉన్నారు ప్రభావ ఓ దేవాళ్ళు కూడా మీ సొత్తే ప్రవ్వ ఓ ప్రభారు మీ శ్వాసమే ప్రభావ నైనా ఏసయ్యే వాళ్ళు అందరూ మీ బయటకు తీసుకొని రావాలి అది మీరు మాకు ఇస్తన్నారు ప్రభావ మీద మాకు జనుల జనములు మాకు అది మాకు ఇస్తన్నారు ప్రవ్వ నైనా ఏసయ్యా ప్రవ్వ ఎందుకంటే ప్రవ్వ ఈ లోకం చీకటి కమ్ముకుంటుంది ప్రభ కటిక చీకట్లో ఉన్నారు మనుషులనైనా ప్రవ్వ కటికి చీకటిన జనులని ప్రభావ మీ వెలుగులోకి మేము తీసుకురావాలంటే మేము వెలగాల ప్రవ్వ మీ వెలుగులాగా ప్రవ్వ ఈ లోకంలో మమ్మల్ని పెట్టినందుకై నీకు వందాలేసయ్య చీకటి చోట్ల మేము వెలగాల అనేకులు వెలిగించాలా ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించండి మీరు అక్కడ తోడుగుంది ప్రభావ మీకు సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా ప్రవ్వ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీ వార్త ప్రకటించాలా ఓ ప్రవ్వ నమ్మిన వారి శిష్యులుగా చేయాలా ప్రవ్వ ఈ రాజ్య విస్తరణ ప్రభ నుంచి చేయాలా ప్రభావ పరలోక రాజ్యం కట్టబడాలా ప్రవ్వ అయినా ఈ భూమి మీద ప్రభావ ఈ ఏటిన మీ బంధి పరలోక ముందు బంధింపబడ్డారు కాబట్టి పరలోక రాజ్యం మీ మధ్యలో ఉంది మీరు అన్నారు ప్రభావ ఆయన హైస్ ప్రభావ పర్లోక రాజ్యంలో ఏం విప్పబడతాయి అవన్నీ విప్పబడతాయన్నారు ప్రాబ ప్రతిదీ మేము విప్పాలా ప్రభావ ప్రతిదీ ఓపెన్ చేయాలా ప్రభావ సైతాన్ని బంధకాల నుంచి మనుషులు విడదల కల్పించాలా ప్రభావ ప్రతి మర్మం ప్రతి సీక్రెట్స్ ప్రభావం మీరు మాకు బయలుపరిచిన ప్రతి ఒక్కటి మీరు ఓపెన్ చేయాలా ప్రభావ అనేక జీవితాల ప్రభావం మీకు సమర్పించుకోవాలని సహాయపడి దుష్ట నుంచి బంధకాల మనుషులు విడదల కల్పించాలా ప్రభావం ఆయన అలాంటి అభిషేకం పడండి అధికారం ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాలని నీకే కృతజ్ఞతాస్థుతులు అర్పించుకోవటం అయినా ఓ ప్రభావ నీ కే ప్రదర్శిస్తాను అందరు మీరు అభిషేకించే మీరు బలంగా మీరు వాడుకునే ప్రవ్వా ఓ ప్రభవ ఆత్మతోను అగ్నితోనూ బాప్తిస్తారు ప్రభావ ఆ నెక్స్ట్ సేవకు మేము అందరం ఎదగాల ప్రభావ నూతనంగా మమ్మల్ని అందరిని అభిషేకించిన ప్రవ్వ నైనా ఎన్నడూ భూములు మేము దున్నాలా ప్రవ్వ నేను ఎక్కడ లేని సేద్దం చేయని ఆ భూములు మేము సేద్దం చేయాలా ప్రవ్వా ఎందుకంటే ప్రభావ ఏదైనాలో ప్రభ సేద్దప్రస్టకు నేను కాపాడుకు ప్రావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా మమ్మల్ని కాపాడినా నీకు అందాలిస్తే మాకు అందరికీ ఒక పొలం ఇచ్చిన నేను మీ సిద్ధం చేయాలా ప్రవ్వ ఓ ప్రవ్వ విత్తనాలు ఇయ్యాలా ఫలం తీసుకొని రావాలా ఆ పంటను తీసుకొని ప్రవ్వ మీ సన్నిధికి రావాలా ప్రభావ గొప్ప సమూహాన్ని ప్రభావ మీ సన్నిధి తీసుకొని రావాలా కానీ ఒక దినం అలాంటి సేవలు నడిపించి మీరు ఆక సిద్ధపచ్చుకోమని ప్రదర్శిస్తాను అందరు మీరు ఈ భయంకరమైన శ్రమల కాలంలో ప్రవ్వ ఎవరు కూడా ప్రభ నేను కదిలింపబడకుండా నైనా మేము ఏ స్థితిలో పిలవబడి మా పిలుపుకి తగినట్లు ప్రవ్వ మేము జీవించాలని సహాయపడి ప్రతి శ్రమని మీరు జయించాలా ప్రతి మీరే పరిష్కారం మీరు అన్నారు ప్రవ్వ మేమే పరిష్కారం ప్రవ్వా ఈ లోకంలో ప్రతి దానికి మేము పరిష్కారంగా ఉండాలా ప్రవ్వ ప్రతిది ప్రవ్వ నేను మేము విడుదల కల్పించా ఓపెన్ చేయాలా బంధకాలంలో ప్రతి ఒక్కటి మీరు ఇప్పబడాలా ప్రభా అందరినీ బయటికి రావాలా ఓ ప్రవ్వ ఆక ఆ కాడుమాని మేకులు ప్రవ్వ ఆ బంధకాలు కట్టున వాళ్ళన్నిటి విప్పేవాళ్ళ ప్రభాలు తీసుకొని రావాలి బయటికి చీకట్ వంచి అలాంటి శక్తిని బలాన్ని మీరు మాకు అనుగరించే మీరు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నేను మీరు మాతో పాటు ఉన్నది ఈ శ్రమల కాలంలో మాకు ఆదరణ ఇస్తున్నారు సమాధానం ఇస్తారు అడుగు అడుగున ప్రభ మీ కృప వెంబడి కృపలు అనుగరిస్తూ ఆమెను బలపచ్చిన గొప్ప దేవుడు ప్రభావ నీకు వందా నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ వాడు థ్యాంక్ యూ లాడు సమస్త ఘనత మహిమ నీకే సమ సర్పిస్తున్నామైనా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడు ప్రవ్వ మీ ఆకు మనం అందరూ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిషుద్ధ పరిశుద్ధ దేవా వేసాయా మీకు వదనాలైనా కృపా మహిళ సర్వోన్నతుడని తండ్రి మీకే కృతజ్ఞతలు వేసాయా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపడి మధ్యాహ్న కాలంలో ప్రార్థనలో సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు కృతజ్ఞత స్థితిలో అర్పించుకుంటున్నాం యుగ యుగములకు స్తోత్రారు కూడా మీకే వందనాలనైనా మీరు పొందిన జ్ఞానం చెప్పండి మా విశ్వాస అవును ప్రభా ఆదిత్యం అనేకలకు మేము చూపించాలా ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం దుష్ణుడు తని మీద అనేక మంది శతాలను కొడుతున్నాడు ప్రభావ వారికి మేము స్వస్థత ప్రకటించాలా అటువంటి జ్ఞానాన్ని అటువంటి అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము ధైర్యంగా సిగ్గుపడకుండా అన్నిటిలోకి సువాత ప్రకటించాలనే తిలుగు వారి నోటి ద్వారా పాపాలు ఒప్పితీయాలా ప్రభావ అది తిరుమలి కేవలం మీ ద్వారానే సాధ్యం మీ నడిపింపు సాధ్యం ప్రభావ కాబట్టి నేను క్రైస్తవ జీవితంలో ఈ యొక్క భయం వెంటాడుతుంది ప్రభావ చెప్తే ఏం చేస్తారో సువార్త చెప్తే ఏమంటారో కొడతారో చంపుతారో అన్న భయం ఉంటుంది ఆ భయంతో తండ్రి మీ నామాన్ని ఒప్పుకోలేకపోతుంది క్రైస్తవ జీవితం అందుకు వాళ్ళు శ్రమకుండా పోవాల్సి వస్తుందని మీరు ఈ నామం నిమిత్తం ఎక్కడికన్నా పోగలం ప్రభావ ఎక్కడికన్నా పోవాలా ప్రభావ యడం అనుభవించండి తండ్రి అందుకు పరిశుభాత్మ విషయత అనుభవించండి పొందుకోమన్నారు నేను లేకపోతే తన మళ్ళీ కాబట్టి మీ శక్తి మాకు అవసరం మా శక్తి చేసి మనం ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి ఒక్కరి ఆ రీతిగా సిగపడలేగా వారిని ఏ రీతిగా నడిపిస్తా రీతికి పోయి అనేకలకు ప్రకటించి మీ చిత్రం నడిపించి బిడగలతండి ముఖ్యంగా అనిలంతండి ఒక ప్రవర్తన అనిలకు మీ సువార్త ప్రకటించాల ప్రావా క్రైస్తవులు వినరనేసి మీరు ఎన్నిసార్లు అయినా కానీ మేము ప్రయాసపడుతున్నాయి గొప్ప జనం కొడుకన్నా ప్రయాసపడుతున్నాం భారంలో వింటారని కాబట్టి నైనా వారి యొక్క తల్లి మంది దిలీప్ గురించి ప్రార్థిస్తున్నాం వారి ఫాదర్ అవున తర్వాత ఈ సన్నిధికి చేరిండి ప్రభుత్వాన్ని రక్షణ పొందినవాడు రాక్షసం పొందిన వాడు ప్రభావం మీ సన్నిధికి చేరిండు మీరు తన్మల శాశ్వతమైన విశ్రాంతికి అతన్ని తీసుకొని వెళ్ళినారనేషం ఎంతవరకు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ముఖ్యంగా దిలీప్కి తన కుటుంబానికి ఆదరణ దించమంతార్థిస్తున్నాం సమాధానం అనుగ్రహించమంటూ ప్రార్థిస్తున్నాం ఆ యొక్క సమాధి కార్యక్రమాలలో ఆధిపత్యం భరించండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ఓ ప్రవర్ మీరే విజయం అనుగ్రహించండి దీనిపై పిల్లలు ఉన్నత స్థితి లేవడతా మనం ఆత్మీయంగా ప్రకృతి సహజంగా మీ మాయ మార్గంగా మీ రాగవలస పరచుకుందాం ఏ శుక్రైస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల దేవ ఈ సయ నీకు వందనాలు స్తోత్రములు ప్రభావ సర్వశక్తివంతుడా మా మా ప్రియ పరులకు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావ ఇక తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చట్న భద్రపరిచినాయన హిదినమునకు కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాల ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ నేను స్తుంచి ఆరాధించినయన మాకు అనుగ్రహించినారు ప్రభ మీకే వందనాలు తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు ప్రభావ మీకే కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభాములు తండ్రి ఈ యుగ యుగములు కలుగును కా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో ప్రాభ మీరు మాతో మాట్లాడినారు ప్రాభ మీకు వందనలు తండ్రి ఆయన ఒక ఉన్నతమైన పిలుపు కొరన ఆయన మమ్మల్ని పిలిచినారు ప్రాభా ఉన్నతమైన పని కొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రాభ ఎన్నో మరుగైన విషయాలు మీరు మొత్తం చెప్పినారు ప్రాభ నాయన కాబట్టి తండ్రి ఇటు అనుగుణంగా మేము జీవించాలా ప్రాభ అది మీ యొక్క సువార్తను ప్రకటించాల ప్రాభ ఎక్కడ నిర్లక్ష్యం కానీ ప్రభావ ఎక్కడ కూడా అలసట కానీ ప్రభావ మా జీవితాల్లో కనిపించడానికి వీలేదు ప్రాభ ఎక్కడ భయం కూడా మన కనిపించడానికి వీల్లేదు ప్రభావ తండ్రి ఎక్కడ కూడా సోమర్తనం కనిపించడానికి వీల్లేదు ప్రభావ నన్ను ముందుకు పోవాలా ప్రభావ ప్రతి ఆటంకాలను ప్రతి ప్రతి ఒక్క అడ్డంకులను ప్రభావ తొలగించుకొని ఛేదించుకొని ముందుకు పోవాలా ప్రాభ మీరే సహాయం దయచేయండి ప్రాభ నా తండ్రి అనేకులకు సువార్థ ప్రకటించాలా నా తండ్రి ఈరోజునైనా ఎంతోమంది చీకట్లో ఉన్నారు ప్రభావ దడాంధకారంలో ఉన్నారు ప్రభావ నా తండ్రి నాయన వెలుగులోకి వచ్చి కూడా నా తండ్రి పట్టబడి స్థితిలో ఉన్నారు ప్రభా జనుడు ప్రాబ్లం లేదంటే మాకు ఎన్నోనైనా ఎంతో ఉన్నతమైన పని అప్పగించినారు ప్రభావ ఆయన చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే పని మీరు మాకు అప్పగించినారు ప్రభావ బంధింపబడిన వారిని కట్టబడిన వారిని తండ్రి విడిపించే పనిని మీరు మాకు అనుగ్రహించినారు ప్రాభ కాబట్టి తండ్రి ఆ పనిలో మేము సంపూర్ణం కావాలా సం పనిలో మేము విజయం పొందుకోవాలా ప్రభావ ఎక్కడ ఈ లోక భాషల కొరకు లోకం కొరకున్న తండ్రి మేము పరిగెత్తడానికి వెళ్ళేది ప్రభు తండ్రి మీ కొరకే మిమ్మల్ని చూసుకుంటూ మీ వైపే తండ్రి ముందుకు సాగాల ప్రాభ మీరు కృపను దయచేయండి ప్రాభ నా తండ్రిని ఆయన మీ ఎప్పట్లో ఎలా వెళ్ళాల ప్రాభ చూపిస్తూ ముందుకు పోయే సహాయం దయచేయండి ప్రభావ తండ్రి ఎక్కడ మీకు అవిధేత వీళ్ళు ప్రభావ ఎక్కడ కూడా మీ ఆజ్ఞకునైనా మీరడానికి వీళ్ళే ప్రభావ తండ్రి నైనా ఒకవేళ మీరుంటే మమ్మల్ని క్షమించండి మమ్మల్ని తప్పులు క్షమించండి ప్రభావ మీకు రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన మీరు ఇచ్చిన మీరు పిలిచిన పిలుపున్న తండ్రి నైనా దానికి తగినట్టుగా మేము జీవించినైనా అనేక ప్రభాన్ని తన్ని తీసుకొచ్చే కృపణి మాకు అనుగ్రహించండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు ప్రభావ కాబట్టి తండ్రి అందరి దగ్గరికి మేము వెళ్ళాలా తండ్రినైనా నడిపించేది మీరు ప్రభావ తండ్రి నేను మీ మీదనే భారం ముందుకు పోవాలా మీరే మార్గం చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా మీరు నైనా నా మనకి మహిమకరంగా మేము జీవించాలని మీరు మాకు సహాయపడండి ప్రభావం అదే రీతిగా తండ్రి నై మధ్యాహ్నకాల సమయంలో ప్రభావం దిలీ బ్రదర్ వాళ్ళు కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన దిలీప్ బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆయన వాళ్ళ తండ్రి గారిని ప్రాభ మీ సన్నిధికి పిలుచుకున్నారు ప్రభావా నా తండ్రి మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ మేము మీ సన్నిధిలో ఉన్నాడని సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రాభ కాబట్టి తండ్రి నాయన మీకు నా తండ్రి కుటుంబాన్ని తండ్రి మీరే ఆదరించండి ప్రభావ మీరేనైనా వారి పట్ల కనికరం చూపించండి ప్రభావ కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి నాయన ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే అనుగ్రహించండి ప్రతి ఆటంకాలు కొట్టువేయండి ప్రభావ నా తండ్రిని మీరు కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేసి వారి కుటుంబం అందరికీ నైనా మీరు ఆదరణ దయచేమని ప్రార్థిస్తున్నాను కుటుంబం తండ్రి సిద్ధపడి సిద్ధపడే కృపను అనుగ్రహించమని సిద్ధపరిచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ స్వరంధరతో మాట్లాడి నన్ను మరొకసారి నాయన మా పిలుపును తండ్రి చేసినందుకు నీకు వందనాలు ప్రభావ మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సుక్రీస్తు పరిశుద్ధంగా మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిషుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ఐశ్యాన్ని కూడా ఎక్కడ వందనాలు కృతజ్ఞత దేవాయచు ప్రభా మరియు వాక్యం చేత ప్రభా మీరు తెలియజేసిన దాన్ని బట్టి నీకు ప్రభా దేవాచు ప్రభా మాలో ప్రభ ఇంకా నిర్లక్ష్యతన ముందు ప్రభ అది తీర్చుకోండి ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా దేవాచు ప్రభా మరి నేనైతే ప్రయత్నిస్తున్నాను ప్రభా ప్రతి దశలో కానీ మీ యొక్క సహాయం మాకు ప్రభా ప్రతి ఒక్క ఆత్మలు తెరవబడాల ప్రభా వారికి ఏదైనా చెప్తున్నాను ప్రభా వారి కోసం నేను ప్రార్థిస్తున్న ప్రభావ మరి వారి విషయంలో ప్రభా వారితో ప్రభ మీరే దర్శించి మాట్లాడండి ప్రభ దేవాయు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ యొక్క సువాత అందబడాల్సిందే ప్రభా దేవ మేము వెళ్ళాలా మేము చెప్పాలా ప్రభా దేవాచు ప్రభ మాకు సరైన మార్గాన్ని తెలియజేసిన ప్రభా నీకు వందనాలు ప్రభా నీకే వందనాలు కృతజ్ఞత దేవాయచు ప్రభా నువ్వు పిలుపు విషయంలో ప్రభా మరి ఏ పరిస్థితిలో మమ్మల్ని పిలిచిన ప్రభా అవి అన్నీ మేము జ్ఞాపకం పెట్టుకొని మేము వెళ్ళాలా ప్రభా దీర్ఘ శాంతంతో ప్రభావ వినియమైన ప్రభా స్వాతికముతో ప్రభా మేము వెళ్ళాలి అనేకులకు సత్యాన్ని ప్రకటింప చేయాల మరి మీరే మాకు సాంక్షి ప్రతి దేశలో కూడా ప్రభా దేవాయ మేము వెనుక అడుగు వేయొద్దు మేము ముందుకే వెళ్ళాల ప్రభా వేసే మేము గురి ఎద్ధకి పరిగెత్తాలా మరి చివరికి ప్రభా నీ యొక్క రక్షణ ప్రణాళికల ప్రభావ మేము నిలబడాల ప్రభా అనేకులకు నీ యొక్క సత్యాన్ని మేము చూపించాల తండ్రి దేవాయచు ప్రభా మరి ప్రార్థనలు అయితే పెట్టాం ప్రభా యొక్క ఆత్మకార్యాన్ని జరిగించని ప్రభా నీకే స్థూతం నీకే వద్రి దేవ మా యొక్క పరిశుద్ధతలో ప్రభావం ముద్రించని ప్రభా దేవాయిచు ప్రభా మళ్ళ దీ బ్రద వాళ్ళ జ్ఞాపకం చేసుకోని ప్రభావ వారి కుటుంబం అంతా శాంతి సమాధానం కలిగి ఉండాలి ప్రభా మళ్ళ డైరీ కూడా ప్రభా తను మరి పెంచులుగా ప్రభా మరి నీ యొక్క రాజ్యంలో ఉండడని మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్న ప్రభా మరి నీ యొక్క ఆత్మకార్యం చెరిగించి ప్రభ ఆ కుటుంబాన్ని అంతా కూడా ప్రభా మీరు రక్షించుకుని నడిపించుకుని ప్రభా నీకేస్తకే వెళ్ళాలి మరి మీ యొక్క ప్రతి ఒక్క అవసరతలు ప్రభా ఏవైతే ప్రభా మా విషయంలో మీరు బాధపరిచిన వాటిని బట్టి ప్రభ మరి మేము సంపూర్ణంగా నెరవేర్చే వారేలాగా ఉండాలి ప్రభా ఏసే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే మరి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడని మీ సెలవు ఇచ్చిన దేవుడు ఏసు ప్రభా మరి మీరే మా తండ్రి మరి నీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారు లాగా ఉండాలా ప్రభా దేవాసు ప్రభావ మేము ఏ విషయంలో భయపడొద్దు ప్రభా వెంక స్టెప్ అసలే వేయొద్దు ప్రభా మేము ముందుకే వెళ్ళాలా ప్రభా దేవాస ప్రభా మేము ధైర్యంగా సువార్త ప్రకటించాలా దేవా ఎవరు ఎలాంటి క్వశ్చన్స్ వేసినా వాటికి మేము సమాధానం చెప్పేవారు ఉండాలి ప్రభా మేము అన్నింటిలో ప్రిపరేషన్ కావాలా ప్రభా దేవా మేము నేర్చుకుంటున్నాము దానికి ప్రభా మేము నేర్చుకుంది కూడా మార్చిపోకుండా ప్రభా దేవా నీ యొక్క వాక్యాలన్నీ కూడా ప్రభా మా రుద్యంలో మేము భద్రపరచుకోవాలి ప్రభా నీ యొక్క వాక్యాలని మేము అవి నీ యొక్క వాక్యాలు మా రుద్యంలో ఉంటేనే ప్రభా మేము వెలుగు చూపించగలిగం ప్రభా దేవాయచ ప్రభా అందుకే ప్రభా మరి యొక్క వాక్యాలని మా రుద్యంలో భద్రపరచుకోవాలి ప్రభా ఎవరు వచ్చి అవి దోచుకోవడానికి వీలదు ప్రభా ప్రతి ఒక్క దురాత్మలాన్ని ప్రభా ఈ చూద్దించి కొట్టివేయండి ప్రభా దేవాయచ ప్రభా నీ యొక్క రెక్కల కింద ప్రభావ మమ్మల్ని భద్రపరచుకున్న ప్రభా నీకే స్థలం దేవా ఏచు ప్రభావ ప్రతి ఒక్క బిడని దీవించండి ఆశ్వంచ నింపండి ప్రభా మీ యొక్క రాకడికి ప్రభా ప్రతి ఒక్క బిడ సిద్ధపడాలా ప్రభా మరి మీ యొక్క మీరే సాయం చేస్తారని అన్ని విషయంలో కూడా ప్రభావ మీ యొక్క అస్తమాకు తోడించి నడిపిస్తారని ఏచుకృష్ణ నామంలో ప్రార్థనంతండి ఆమె మంజులా హలో మంజులా సిస్టర్వా సిస్టర్ ది హోల్డ్ సింబాల్ చూపిస్తుంది బ్రీ అదే కాల్ నచ్చినట్టుగా ఉంది నా ఆశీర్వాదం ఏమన్నా మన ప్రమేణ ఏసు క్రీస్తు కృపా సమాధాన నడిపింపి మనందరికీ సదాకాలంతో ప్రెజల సార్ ప్రెసిడెడ్ అందరికీ